పోనీ ఇంకో రకంగా నాపి ప్రతిక్షాయాత్మా అయం అక్షిలక్షితో నిర్దిశ్యతే ప్రజాపతేషావాదిత్వ్రసంగా వాళ్ళు అక్కడ అభేదాన్ని స్పష్టంగా చెప్తూ ఉంటుంది వాక్యం అయితే ద్వైతవాదు అంగీకరించలేదు ద్వైతవా నేను చూస్తూ ఉంటాను చూడం అంటే చుట్టూ ఉండే లోకాన్ని పరిశీలిస్తాం పరిశీలించడం అంటే అలా కంటపడుతుంది కంటపడితే స్పష్టపడుతు స్పష్టమవుతూ ఉంటుంది వాడి వివేకం యొక్క స్థాయి చాలదు అభేదాన్ని పట్టుకోవడానికి ఆ వివేకం లెవెలు చాలా సో అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే ఉపనిషత్తులు ప్రవేశిస్తారు ప్రవేశిస్తే అక్కడ ఈ అభేదము ముంగుడు పడదు అప్పుడు దాన్ని వాళ్ళు ఉపాసన కింద మార్చి చెప్తారు ఉపాసన ఉపాసన అంటే ఏంటంటే అది కానిదాని అది అని భావని భావించుట దాన్ని ఉపాసన ఉపాసన యొక్క డెఫినేషన్ ఇప్పుడు విఘ్నేశ్వరుడు కాదు పసుపు అంటే విఘ్నేశ్వరుడు కాదు కానీ విఘ్నేశ్వరుడు కాని పసుపు ముద్ద భావించుట శివుడు కాని మట్టి ముద్ద ఎందు శివుణ్ణి భావించుట విష్ణువు కాని శిల పాషాణమునందు దానికి సాలగ్రామ శిల అంటారు పాషాణం దాని ఎందు విష్ణువును భావించుట అదే ఉపనిషత్తు దాన్ని ఉపాసన ఉపనిషత్తు అది ఉపాసన ఉంటారు అలాగే ఇక్కడ ఆ కంటు కనుగుడ్డు చూడు ఆ కనుగుడ్డులో దేవుణ్ణి ఉపాసన చెయ్యి అని ఆ వాక్యాన్ని వాళ్ళు అలా వ్యాఖ్యానించారు అంటే ఆయన అంటున్నారు ప్రతి ఛాయ ఆ కనుగుడ్డులో కనపడే ఆ ఛాయ నీడ పడుతుంది కదండి కనుగుడ్డులో ఆ దాంట్లో అన్నీ నీడ కింద పడుతూ ఉంటాయి అద్దంలో పడ్డట్టుగా ఆ కనుగుడ్డు అది దాని ఎందు దేవుడు అన్నాడు ఏమి ఇక్కడ దేవుడు ఉన్నాడని జపం చేస్తున్నారుగా ఈ శిలలో దేవుడు ఉన్నాడని పూజ చేస్తున్నారుగా ఆ కనుగుడ్డులో దేవుడు ఉన్నాడని ఉపాసనది ఉపాసనే తప్ప అది అభేదము కాదు అని ఒక వాదం దాని మీద శంకరులు అంటున్నారు దాన్ని ఉపాసనగా స్వీకరించినట్లయితే అభేదం కాదు అని ఉపాసనగా స్వీకరిస్తే ఆ వాక్యాలను బోధించినటువంటి ప్రజాపతి అసత్యం పలికిన వాడు అవుతాడు మృషావాదిత్వ ప్రసంగా ఎందుకో తెలుసిన వాళ్ళు వచ్చి మాకు ఆత్మస్వరూపాన్ని చెప్పండి అని కోరారు కొరితే నేను మీకు ఆత్మస్వరూపం చెప్తాను కొంతకాలం మీరు బ్రహ్మచర్య దీక్షలో ఉండండి కొంతకాలం బ్రహ్మచారిగా ఉండండి అని ఆయన చెప్పాడు ఎందుకంటే రోడ్డు మీద వెళ్తుండగా ఆత్మస్వరూపం చెప్పండి అంటే అలా చెప్ప క్లాసుకి రండి అంటారు మీరు క్లాసుకి రండి అంటే క్లాస్ ఎన్నింటికి అండి అంటే సాయంకాలం ఆరు గంటలకి అంటే బట్ నాకు ఆరున్నర దాకా పని ఉందంటే సరే మరి ఆ పని మానేసుకు రండి అని చెప్పాలి ఇంక డైరెక్ట్ ఏం చెప్తారు కాబట్టి ప్రజాపతి గారిని అలా దారి అడ్డంకపడి ఆత్మస్వరూపం చెప్పమంటే ఆయన అలాగే ఏం చెప్పడు దానికి ఒక సమయం సందర్భం ఉండదు కదా కాబట్టి ఆయన ఏమన్నా అంటే మీరు బ్రహ్మచర్యం చేయండి అని చెప్పాడు ఎందుకంటే వీళ్ళు సాక్షాత్గా సింహాసనం నుంచి వచ్చేశారు అక్కడ స్వర్గంలో సింహాసనం మీద కూర్చున్నాడు ఇంద్రుడు ఈ ఆత్మసంగతి ఏమిటో తెలుసుకుందామని అక్కడి నుంచి నడిచి ఇక్కడికి వచ్చేశాడు డైరెక్ట్గా ఇప్పుడు వాడికి ఏం బోధిస్తారు మీరు వాడు ఆ భోగవాసనలతో నిండి ఉంటాడు ఈ విరోచనుడైతే అక్కడ పార్టీలో ఉన్నాడు అక్కడ అసూరులందరితో కలిసి పెద్ద పార్టీ నడుస్తూ ఉండగా ఈ ఆత్మ సంగతి నేను విరోచనుడు ఇంద్రుడికి సోదరుడు ఇంద్రుడికి బ్రదరు అరే బ్రదర్ ఆత్మ గురించి తెలుసుకున్నాం అనుకున్నాను నేను ప్రజాపతి దగ్గరికి వెళ్తున్నానంటే సరే పద నేను వస్తున్నాను అది ఏమిటో చూద్దామని ఆయన పరిగెత్తుకొచ్చాడు ఆ పార్టీని మీరు నడిపిస్తూ ఉన్నాడు అని ఎవరితో అప్పచెప్పొచ్చాడు వీళ్ళిద్దరికీ ఆత్మేం మోధిస్తాడు అందుకోసం ఆయన ఏమన్నాడంటే కొంతకాలం దీక్షగా ఉండరా ఇక్కడ కొంచెం గోశాల అది క్లీన్ చేస్తూ ఉండడం అని అలాగ పని ఒకటి పెట్టారు వాళ్ళు ఉన్నారు ఉన్న తర్వాత ఒక ఫైన్ మోడల్ని పిలిచాడు ఏమిటి గురువుగారు ఏమిటి పని అడిగారు వాళ్ళు పని చెప్తాడేమో చేసిన పని చాలు మీకు ఆత్మస్వరూపం నేను చెప్తాను కూర్చోండి నేను కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి చెప్పింది ఏమిటి ఆత్మస్వరూపం కాదు ఏదో ఉపాసన చెప్పాడు ఇక్కడ ఇలాగే దీని ఉపా ఇక్కడ భావన చేయమని చెప్పాడంటే అది ఆత్మస్వరూపం కాదుగా అప్పుడు ఆయన వీళ్ళకి అసత్యం చెప్పిన దోషం రాదు ఉపనిషత్తులను అలా చెప్పకూడదు కదా దాన్ని అలా పాడు చేసేయకూడదు అలా చెడగొట్టి పెట్టకూడదు మృషావాదిత్వ ప్రసంగా కానీ ప్రజాపతిని అలా మృషావాది కాదు ఆయన కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ తప్పు अभी प्रथम पर्याय अं जाग्रदस्थ विवरण अंका मल्ल रारी रोसे तथा द्वितीय पर्याय यव महीय अदलप रर्य मोदी सारी वी आत्मस्वरूपा తెలుసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వాళ్ళు తాము తెలుసుకున్న దాన్ని అంచనా వేసుకున్నారు ఇంద్రుడు వాడు విరోచన చాలే ఇదే ఎక్కువని వాడు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయాడు చాలు ఈ ఆత్మ చాలు ఇంతకంటే పెద్ద ఆత్మ మనకి వద్దులే మనకి అరగదు కూడా ఇది బైనామియల్ తీరని పూర్తి చేసి మల్టీనామియల్ తీరం రేపటి నుంచి పాఠం మొదలు పెడతానని అన్నాడు ఆయన మేస్టర్ అంటే చాలు బయట ఆరు వేలు చాలు వైదిగా అరవేలు వద్దు ఇదే ఎక్కువైపోయింది అది ఓ విద్యార్థి రాలేదు పాఠానికి ఒక్కడే వచ్చాడు డ్రాప్ అవుట్ వాడు విరోచన డ్రాప్ అవుట్ ఉంటానుగా ఈ ఇంద్రుడు డ్రాప్ అవుట్ కాకుండా మళ్ళీ వాపస్ వచ్చాడు వాపస్ వస్తే మళ్ళీ కూర్చోబెట్టాడు దీన్ని ద్వితీయ పర్యాయము ఈ ద్వితీయ పర్యాయంలో ఎలా మొదలుపెట్టాడో తెలిసినా మీరు ఆశ్చర్యపోతారు ఆయన మొదలుపెట్టిన పద్ధతి నువ్వు ఎప్పుడైనా స్వప్నం చూసావు కదా అంటే ఆమె చూసాము స్వప్నం వాడు చాలా మహిమ గలవాడయ్యా అంటే ఏమిటి మహిమ వాడు ఏది కావాలంటే అది సృష్టించగలుగుతున్నాడుగా స్వప్నంలో పర్వతం అంటే పర్వతం సృష్టింపబడింది పర్వతం అనగానే పర్వతం ఉంటుంది అక్కడ సముద్రం అనగానే సముద్రం ఉంటుంది మహిమే కదా అవును మహిమే స్వప్న స్వప్నంలో ఉన్నే స్వప్న పురుషుడు అన్నాం జాగ్రత్త పురుషుడు ఏమంటే ఈ స్వప్నం చూసి వాడు అది ఎవరు మీరే కదా మీరంటే జీవుడే కదా కాబట్టి మళ్ళీ జీవుడితోటే ప్రారంభం ఏమంటే ఇందాక ఎలా అయితే యశోక్షిణి పురుష అని జీవుడితో ప్రారంభించి శోధన చేశారో అలాగే స్వప్నంలో కూడా మళ్ళీ జీవుడితోటే ప్రారంభించి శోధన మొదలుపెట్టారు కదా ఏ జీవుడు వీడే ఈ జీవుడే జాగ్రత్త అవస్థలో ఎవడు ద్రష్టయో వాడు కూడా స్వప్నావస్థలో ద్రష్టగా ఉన్నాడు ఒక జీవుడు ఆ జీవుడే నా ప్రథమ పర్యాయ నిర్దిష్టాత్ అక్షిపురుషా దృష్టు అన్యో నిర్దిష్ట కంటి ఎందుండి చూస్తున్నవాడు స్వప్నంలో స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నవాడు అని ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఒకటేనా వేరువేరా ఒకటే వేరువేరు ఎలా అవుతారు సో ఇంతకుముందు కంట్లో ఉండి చూస్తున్నవాడు అని ఏ చెప్పారో అదే ద్రష్టని అంటే జీవుడు జాగ్రత్త ఉన్న జీవుడు అర్థం అదే ద్రష్టని స్వప్నావస్థలో తీసుకొచ్చారు అంటే ఆ ద్రష్టే ఈ ద్రష్ట వాడే సో కానీ భేదం ఉన్నట్టుగా కనపడుతున్న ఆ పరిస్థితులను బట్టి బట్ మౌలికంగా వాడే వీడు ఇప్పుడు మీరు కళ మీరే కడుతున్నారు కానీ ఇంకోహళ్ళు ఎవరోలో కాదు కదండి ఆ కళ వచ్చింది వచ్చిన కళ కాదుగా మీకు వచ్చిన కళే కాబట్టి అదే జీవుణ్ణి మళ్ళీ స్వప్నావస్థ అనే కేట అదే జీవుణ్ణి పరిగ పెట్టాడు అని అర్థం చేసుకోవాలి తప్ప ఈ స్వప్నావస దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకేదో తత్వాన్ని ఇంపోర్ట్ చేశాడు అని మీరు అనుకోకూడదు అదే జీవుణ్ణి ఎందుకు పరిశీలనకు పెట్టాలి అంటే వీడికి మొదటి పర్యాయంలో చెప్పిన అర్థం కదా అర్థం కాకపోతే మరి చేయాలి ఇంకో పద్ధతిలో వాడికి అర్థం అయ్యేట్లా చెప్పాలి అందుకోసం ద్వితీయ పర్యాయంలో మళ్ళీ అదే జీవుణ్ణి పట్టుకుని శోధన మొదలుపెట్టాడు ఆయన ఎటు వచ్చి ఆ జీవుణ్ణి స్వప్న పురుష స్వప్న పురుషుడుగా ప్రతిపాదించి శోధన చేశాడు పైగా ఆయన ఏమంటున్నాడంటే ఏతంతే వే భూయ అనువ్యాఖ్యామిపక్రమాత్ ఎందుకో తెలుసునండి ఎలా ఆ జాగ్రత్తవస్థాభిమాని అయిన పురుషుడు జీవుడను అనుకున్నవాడు వాస్తవంలో బ్రహ్మే నేను చెప్పాను కదా మళ్ళీ వచ్చేవేమి నువ్వు అంటే నాకు అన్ని డౌట్లేనండి ఎలా బ్రహ్మ అయ్యాడు సరే అయితే కూర్చో నీకు మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తా అన్నాడు కానీ నీకు మరొకటి చెప్తానన్నా లేదు ఏతన్త్వేవతే భూయ అనువ్యాక్ష్యాస్యామి పైగా భూయ అని పదం ఉన్నది భూయ అనే రెండవసారి మన ఇదే జీవుడి గురించి నీకు నేను వ్యాఖ్యానం చేస్తాను వివరించి చె వ్యాఖ్యానం చేయటా అంటే వివరించి చెప్పుట మళ్ళీ వివరించి చెప్తాను ఇదే జీవుడి గురించి ఏ జీవుని యొక్క యథార్థ స్వరూపము బ్రహ్మాను నేను చెప్పి ఉన్నాను కానీ నీకు అర్థం కాలేదో అదే జీవుడు గురించి మళ్ళీ నీకు నేను చెప్తాను అని మొదలుపెట్టాడు కాబట్టి ఈ స్వప్నద్రష్ట జాగ్రత్తద్రష్ట తత్కాలమునందు భిన్నమైన ద్రష్టలుగా భాషించిన వాటి మూలంలో ఒకే జీవుడున్నాడు అనే విషయం అసలు అర్థమైపోయింది ఎందుకంటే ఈ జాగ్రత్త అవస్థ ఆ జీవుని యొక్క జాగ్రత్త అవస్థ ఆ జీవుని యొక్క స్వప్నావస్థే ఇంకొక జీవుని యొక్క స్వప్నావస్థ కాదు అదే జీవుడు ఈ రెండు అవస్థల ఉన్నాడు వాటిని శోధన చేస్తున్నాము కాబట్టి టాపిక్ మారిపోయిందని మీరు అనుకోద్దు ఫర్ వేరియస్ రీజన్స్ ఏతంట్వే తే భూయో వ్యాఖ్యాస్ కహమద స్వప్ హస్తినమద్రాక్ష పశ్యామీతి దృష్టమే ప్రతిబుద్ధ ప్రచిష్టే మరో విషయ నేనివేళ తెల్లవారుజామున స్వప్నంలో ఏనుగును చూశారు ఏనుగును చూసి అబ్బా ఎంత బాగుందని అనుకున్నాను తెరా తెలివచ్చి చూస్తే ఏనుగు లేదు ఏమన్నా ఏనుగు చూసిన ద్రష్ట ఏనుగు లేదు అని తెలుసుకున్న ద్రష్ట అలాడు ద్రష్ట కదా ఈ రెండు ద్రష్టలు వేర్వేరు అవదండి ఒకటే అవుతుంది ఈ రెండు ద్రష్టలు వేర్వేరు అయితే చూసిన ఏనుగు వాస్తవంగా లేదు అని చెప్పడం కుదరదు చూసిన ఏనుగు వాస్తవంగా లేదు అని చెప్తున్నాడు కనుక ఏనుగులు చూసిన ద్రష్టయే ఏనుగు యొక్క అభావాన్ని కూడా తెలుసుకున్న ద్రష్ట ఆ ద్రష్టే జీవుడు జీవుడంటే ద్రష్ట ఆ విధంగా తెలుసుకోవాలి జీవుడంటే ఐదడుగులు పడుకున్నాడు ఆరు అడుగులు కొడుకున్నాడు మొగాడు ఆడది బ్రాహ్మణుడు క్షత్రియుడు అలా కాదు ఆ సందర్భం వేరు ఆ సందర్భంలో అలాగా ఇప్పుడు బస్సులో ఎక్కారనుకోండి బస్సులో ఎక్కితే వాడు సీనియర్ సిటిజన్నా లేకపోతే ఫుల్ టికెట్ పే చేసి వాడా లేకపోతే హాఫ్ టికెట్ అని వాడు చూసుకుంటాడు అక్కడ ఆ సందర్భం వేరు అక్కడ ద్రష్ట అనే మాట పనికిరాదు కర్మకాండ దగ్గరికి వెళ్ళేప్పటికీ అది బ్రాహ్మణుడు చేయాల్సిన క్రాహ్మణైన బృహ బ్రాహ్మణ బృహస్పతి శవేన వ్యజేత అని ఉంది బృహస్పతి శవమును బ్రాహ్మణుడు చేయవలను బ్రాహ్మ సోమయాగేన ఇష్టవా సోమేన ఇష్వా సోమయాగం చేసి చేయాలి కాబట్టి నేను బృహస్పతి శవం చేస్తాను అని వీడు వెళ్తే వాళ్ళు రెండు ప్రశ్నలు అడుగుతారు ఒకటి నువ్వు బ్రాహ్మణుడేనా అంటే కాదండి అంటే వెళ్ళిరా అంటారు కాదు బ్రాహ్మణుడనే బ్రాహ్మణుడు సరే బృహస్పతి సోమయాగం చేసేవాంటే లేదా పోటీ మొన్న అతినాత్రమైంది కదా వారిని చేయించమంటే బృహస్పతి శవం చేయిస్తా వారి దాంట్లో నిష్ణాతులు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మా చేత బృహస్పతి శవం చేయించండి అంటే రెండు ప్రశ్నలను అడుగుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ద్రష్టను అంటే కొడు కాబట్టి ఈ విశేషణాలున్నాయి చూసారా ఈ విశేషణాలు ఆయా సందర్భాన్ని బట్టి మీరు వాటిని వాటిని స్వరూపం అనుకోకూడదు నేను బ్రాహ్మణం స్వరూపం కాదుది నేను సోమయాగ కర్తనం అది స్వరూపం కాదుది ఆ సందర్భానికి వేసుకున్న ఒక క్లోక్ ఒక బుసులు అది బస్సులో సీనియర్ సిటిజన్ అది మీ స్వరూపం కాదు అది అప్పుడు వేసుకున్న క్లోక్ మరి మీ స్వరూపం ఏమిటండి ద్రష్ట అర్థమైందండి ద్రష్ట ఇప్పుడు ఈ ద్రష్ట ఎవడు వేర్వేరు ద్రష్టలా ఒకటే ద్రష్ట ఒకటే ద్రష్ట ఆ ఒక ద్రష్టనే శోధన చేస్తే బ్రహ్మ అని తేలినాడు ద్రష్టని బ్రహ్మ చేయడం తేలిక ఎందుకంటే ద్ర చైతన్య తత్వం ద్రష్టాన్న చైతన్యమే బ్రహ్మాన్న చైతన్యమే ద్రష్టని బ్రహ్మ చేయడం తేలిక గ్రీన్ కార్డు హోల్డర్ సిటిజన్ అవ్వడం ఈజీ ఏమంటే విజిటర్ వీసా కూడా లేదు నేను సిటిజన్ అవుతానంటే అది కాబట్టి ద్రష్ట కాబట్టి ద్రష్టతో మొదలు పెట్టాలి ద్రష్టగా మొదలు పెట్టాలి వేదాంతం ద్రష్టగా మొదలు పెట్టాలి అంతేకాని మిగతా కర్మకాండ సందర్భంలో చెప్పిన విశేషణాలను ఎత్తిమీద వేసుకుని మొదలుపెట్టకూడదు నీవు ద్రష్టవి ఓకే ద్రష్టారంతుతమేవా ప్రత్యభిజానా ఏవాహం స్వప్నమద్రాక్షం సహం జాగరితం పశ్యామీతి కాబట్టి ఆయన ప్రజాపతి గారు ద్రష్టని ప్రత్యభి చేస్తున్నాడు ప్రత్యభిజ్ఞ అంటే అదే ఇది అంటున్నాడు ఏతంతే భూయోను వ్యాఖ్యాస్యామి దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు అదే జీవుణ్ణి నీకు మళ్ళీ నేను బోధిస్తున్నాను రా అంటున్నాడు అదే అదే వీడు అదే ఇది అదే ఇది అనేది ప్రత్యిజ్ఞ ఇక్కడ అదే ఇదంటే ఏమిట అదే ఇది ద్రష్ట జాగ్రత్తవస్థకి ఎవడు ద్రష్టయో వాడే స్వప్నానికి కూడా ద్రష్ట ఆ ద్రష్టని తీసుకుని మొదలు ద్రష్ట దగ్గర మొదలుపెట్టాలి సో ఇప్పుడు నేను మంచి బలంగా ఎవరంగా ఉన్నానండి నాకేదైనా పని పురమాయించండి అన్నారనుకోండి అంటే వివేక చూడమని చదువుకోండి పురమాయించకూడదు బలంగా ఎవరంగా ఉన్నానంటే హనుమాన్ వ్యాయామశా ఉంది పక్కన రోజు దండ బస్కి బస్కి బస్కి ఉంటారు పని తీసుకోండి సూర్య నమస్కారం పార్టీ తక్కువ కాకుండా చేయరు అలాంటివి ఏదైనా పురమాయించండి నేను భగవద్గీత చదువుకుంటున్నానండి నాకెక్కడ బోధించండి అంటే వివేకూడదు కాబట్టి ద్రష్ట ఇవంత ద్రష్ట ఆ ద్రష్టనే ఈయన ఉపయోగి ఉపయోగ అదే ద్రష్టరా ఎవడైతే జాగ్రత్త వ్యవస్థకి ద్రష్టగా ఉన్నాడో ద్రష్ట అంటే సాక్ష్యార్థం అలా తీసుకోండి ప్రస్తుతానికి ద్రష్టాన్ని తీసుకోండి మీరే చూశారు కదా జాగ్రత్త వ్యవస్థను స్వప్నావస్థను కూడా మీరే చూశారు కాబట్టి ఆ ద్రష్ట గురించే మాట్లాడుతున్నారు ఆ ద్రష్ట గురించే మాట్లాడి ఆ స్వప్నావస్థను కూడా ఆయన వివరించి ఆ ద్రష్ట ఎవడున్నాడో అదే బ్రహ్మ అని చెప్పాడు ఆయన రెండో పర్యాయంలో కూడా అలాగే చెప్పాడు ఇక మూడో పర్యాయానికి రండి తథ తృతీయే మూడో పర్యాయంలోకి వచ్చాం అంటే ఇది సుషుప్త అవస్థ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేయాలి కష్టమేం కాదు నహి ఖలు అయమేం సంప్రత్యాప్మానం జానా అయమహమస్మీతి నో ఏమాని భూతాని సుశుక్వస్థకి కూడా వీడే ద్రష్ట ఏమండి నిన్న నిన్న రాత్రి నిద్రపోయింది ఎవరండి నేనే ఈ నేనే అంటే వీడు జాగ్రత్త అవస్థ అభిమాని కదా జాగ్రత్త అవస్థ ద్రష్ట కదా అంటే వాడే సుషుప్త్యవస్థకు కూడా ద్రష్ట లేకపోతే నేను నిద్రపోయిన నిలగిస్తాడు స్వప్నం కలదు అంటే నేనే అయితే సుషుప్త్యవస్థలో ద్రష్ట కూర్చోబెట్టడం కొంచెం కొంచెం చికాగైన వ్యవహారం ఎందుకంటే సుశుత్వస్థలో ద్రష్టే లేడు కదండి అని అనిపిస్తుంది ద్రష్ట లేడుగా అని అనిపిస్తుంది దాని మీద శంకరుడు చాలా బాగా చెప్తారు దీన్ని బాగా మనస్సుకి తెచ్చుకోవాలి చాలా ముఖ్యం ఆయన ఏమంటారంటే సుశుద్ధ్యవస్థలో లేనిది ద్రష్ట కాదు ద్రష్ట ఉన్నాడు ద్రష్ట లేడుగా అని నువ్వు అంటావు ఎందుకు అంటే చూడండి జాగ్రత్త ఇదిగో నేను ఇక్కడున్నాను అని నేను తెలుసుకుంటున్నాను ఇదిగో ఇవన్నీ పంచభూతాలు అని అన్నీ తెలుసుకుంటున్నాను ద్రష్టు ఉన్నాడు స్వప్నావస్థలో ఇదిగో నేను ఎక్కడున్నాను అని నన్ను నేను తెలుసుకుంటున్నాను ఇదిగో ఇవన్నీ పంచభూతములు అని స్వప్న ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటున్నాను కాబట్టి ద్రష్ట ఉన్నాడు కానీ ఈ సుశుక్తిలో ఇదిగో నేనున్నాను అని అది లేదు ఇదిగో ఇవన్నీ భూతములు అని అది లేవు కాబట్టి ద్రష్ట లేదు అనే ఒక ద్రష్ట ఉంటే అదే ద్రష్ట వీడు అని ప్రత్యభిజ్ఞ అసలు ద్రష్టే లేకుంటే అనే ఒక శంక చేసుకుని అలా శంకతో మొదలుపెట్టారు ఇది సుషుప్తావస్థాయా విశేష విజ్ఞానాభావమే దర్శయతి నాతరం ప్రతిషేధతి అక్కడ ప్రజాపతి గారు ఆ పరిస్థితిని చక్కగా వివ వివరించారు ఈ సందేహాన్ని లేవనెత్తినవాడు ఇంద్రుడు ఇంద్రుడు ఏమన్నాడంటే ఏమీ లేదు కదండి ఏమీ లేదంటే అర్థం ఏంటంటే ఈ ఇమాని భూతాన్ని ఈ జగత్తు లేదు ఇదిగో నేను ఈ ద్రష్ట లేదు ఏమీ లేదు అని ఇంద్రుడు అన్నాడు అంటే అప్పుడు దాని మీద ప్రజాపతి అన్నారు చూడు ఆ ద్రష్ట అంటే సర్వమును దర్శించే ఆ చేతన చైతన్యం ఉంది అది లేకుండా పోలేదు కానీ అది ఉంది అని మనకి తెలియట్లేదు ఉంది అనే అనుభవానికి రావట్లేదు ఉంది లేకుండా పోలేదు దీనికి ఒక ఉంది ఒకటే దృష్టాంతం ఉంది ఇంకెన్ని దృష్టాంతాలు లేవు ఇప్పుడు మీకు సూర్యకాంతి మన చుట్టూ ఉంది అని తెలుస్తూ ఉంటుంది ఎందుకు తెలుస్తుంది అంటే సూర్యకాంతి ఉంది కాబట్టి తెలుస్తోందని కాదు సూర్యకాంతి ఉందని తెలియడం కాదు ఆ సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసేటువంటి అట్మాస్ఫియర్ ఉంది అందుకోసం తెలుస్తుంది ఇప్పుడు సూర్యకాంతి బ మనం ఇక్కడ లోపలికి వస్తుందా లోపలికి రావట్లేదుగా గోడలో అవే అడ్డున్నాయిగా కానీ లోపల కాంతి ఉందా లేదా ఈ కాంతి సూర్యకాంతి అని అన్న తర్వాత దీపాలు వేసిన కాంతి దీపాలు ఏం లేవుగా ఈ కాంతి సూర్యకాంతే సూర్యకాంతి డైరెక్ట్గా ఇక్కడ పట్టలేదు కదా మరి ఇక్కడ కాంతి ఎలా వచ్చింది అంటే డైరెక్ట్గా పడకపోయినా అది రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్టెడ్ లైట్ భూమి చుట్టూ ఉన్న లైట్ రిఫ్లెక్టెడ్ లైట్ కావండి రిఫ్లెక్షన్ కనుక లేకపోతే సూర్యకాంతి ఉండి కూడా లేనట్టే అది ఎలాగంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీరు రాకెట్లో కూర్చోండి కూర్చుని పైకి వెళ్ళిపోండి పైకి ఎంతవరకు వెళ్ళిపోవాలంటే అట్మాస్ఫియర్ లేనంత పైకి వెళ్ళిపోవాలి అవునా పైకి వెళ్తుంటే మార్పులు వస్తాయి మీరు గమనించలో లేదో ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ నలభై డిగ్రీలు ఉంది మీరు విమానం ఎక్కి జట్ విమానం ఎక్కి పైకి వెళ్తే మైనస్ డిగ్రీలు ఉంటాయి మైనస్ జీరో మైనస్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అదేవిటి సూర్యుడికి పైకి వెళ్తే పెరగాలి కానీ తగ్గింది ఎందుకని అంటే ఆ సూర్యకిరణాలు పడి వేడెక్కడానికి అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ సూర్యకిరణాలు పడి రిఫ్లెక్ట్ అయ్యి మీకు హీట్ పుడుతుంది ఆ పైకి వెళ్ళి కొల్ది జెట్ ప్లేన్లో పైకి వెళ్ళి కొల్ది ఇంకా అట్మాస్ఫియర్ ఉండదు అంచేతనే అక్కడ ఏదైనా తేడా వస్తే వాడు ఆక్సిజన్ మాస్క్లు అవి డ్రాప్ అవుతాయని మీకు చెప్తూ ఉంటాడు ఆ పైన అట్మాస్ఫియర్ ఉండదు అట్మాస్ఫియర్ లేకపోతే సూర్యకాంత్ ఉంటుంది కానీ దాన్ని రిఫ్లెక్ట్ చేసే మెకానిజం ఉండదు దాంతో టెంపరేచరు మీకు హీట్ ఉండదు మైనస్ ఫిఫ్టీ టెంపరేచర్ ఉంటుంది అలా ఇంకా పైకి వెళ్ళిపోండి ఇంకా పైకి వెళ్ళిపోతే అసలు కాంతిని రిఫ్లెక్ట్ చేసే ఒక పార్టికల్ కూడా ఉండదు ఏమీ ఉండదు ఉండకపోతే బయట పిచ్ బ్లాక్ చీకటిగా ఉంటుంది తారు డబ్బా అంత నల్లటి చీకటి ఉంటుంది కానీ ఆ చీకట్లో కనుక మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పెట్టగలిగితే పెట్టచ్చు ఈ రాకెట్కి ఒక ఆర్న్ ఉంటుంది అది ఇలా రాకెట్కి పక్కన ఇలా ముంచుకుపోయి ఉంటుంది దాన్ని దాన్ని ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేస్తే అలా ఓపెన్ అవి ఓపెన్ చేసినప్పుడు ఇది మేలా మేళ మేళ మెరిసిపోతూ ఉంటుంది సూర్యకాంతిలో సూర్యకాంతిలో మళ్ళీ ఇలా మూసేస్తే చీకటే ఇలా తెరిస్తే బ్రహ్మాండమైన సూర్యకాంతి మూసేస్తే చీకట కాబట్టి ఇలా మూసేసినప్పుడు అక్కడ సూర్యకాంతి లేదనుకోకూడదు సూర్యకాంతి ఉంది నిండా ఉంది కానీ సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసే మీడియం లేదు దాంతో ఎప్పుడైతే రిఫ్లెక్టింగ్ మీడియం లేదో సూర్యకాంతి కూడా లేదు అనే భ్రమ కలుగుతుంది అదేవిధంగా జాగ్రత్తవస్థలో ఏ ద్రష్ట యొక్క చైతన్యము గలదో నిండా ప్రకాశిస్తూ ద్రష్ట యొక్క చైతన్యము అదే ద్రష్ట చైతన్యం నిద్రావస్థలో కూడా ఉంది ఎక్కడికి పోలేదో అదే ఉంది కానీ ఏ చీకట్లాగా ఏమీ తెలియలేదు ఎందుకని ఏమీ తెలియలేదు అంటే తెలియదగ్గవి ఏమీ లేవు తెలియాల్సినవి ఏమీ లేవు ఎందుకు తెలియాల్సినవి లేవో తెలిసినా ఇగో ఇది ఘటము ఇది పటము అని తెలుపులు చేసేటువంటి కన్ను ముక్కు చెవి మనస్సు సాధనాలు రిఫ్లెక్ట్ చేసి విశేష జ్ఞానాన్ని పరికరాలు ఉపకరణాలు అన్నీ మూసుకుపోయి ఉన్నాయి అవన్నీ మూసుకుపోయి ఉన్నాయి కాబట్టి దాంతో తెలియదగ్గది ఏదీ లేదు ఇప్పుడు తెలియ వాటి చేత రిఫ్లెక్ట్ చేయబడి తెలుసుకునేది తెలియబడేది ఏదీ లేదు దాంతో ఏమనిపిస్తుందంటే ఆ చైతన్యమే లేదా అనే భ్రమ కలిగిస్తుంది అందుతనే ప్రజాపతి ఏమన్నాడంటే రే స్వప్నావస్థలో ఏమీ లేదు అనే మాట తప్పుగా స్వప్నావస్థలో విశేష జ్ఞానము లేదు ఆ సుషుప్త సుషుప్తావస్థ విశేష జ్ఞానము లేదు ఇగో ఇది ఘటము ఇది పటము ఇవి పంచభూతాలు ఇగో ఇక్కడ నేనున్నాను అని తన దేహాన్ని తన ఇంద్రియాలని తెలుసుకోవడం అది విశేష జ్ఞానమే అది లేదు తాను ఒక పరిచ్ఛిన్న ద్రష్టగా ఉంటూ సర్వమును చూస్తూ ఉంటూ ఇగో ఇది సర్వము అది లేదు ఎందుకంటే తాను వేరుగా ఉన్నాను ఈ సకల జగత్తు నా చేత చూడబడుతో ఎదురుకుండా ఉన్నది అనే విశేష జ్ఞానం తేడా తేడాలతో కూడిన జ్ఞానము కేవలము ఇంద్రియాధీనమై ఉన్నది ఆ ఇంద్రియములు కాస్త మూసికుపోయినాయి దాంతో ఆత్మ చైతన్య ప్రకాశం ఉంది అది ఎక్కడికి పోలేదు ఆ ద్రష్టని ఆయన నిషేధించట్లేదు అది లేదని చెప్పట్లేదు ఆ చైతన్యం ఉంది నేను హాయిగా నిద్రపోయాననే అనుభవాన్ని ప్రకాశింపజేసిందే ఆ చైతన్యమే ఆ హాయి అనుభవాన్ని ప్రకాశింపజేసిందే ఆ చైతన్యమే నిద్రలో సుఖం ఉంది కదా సుఖం ఉందని తెలుసుకునే చైతన్యం లేకుండా సుఖానుభవం ఎలా కలుగుతుంది కాబట్టి ఈ విశేష జ్ఞానము లేదు ఎందుకంటే విశేష జ్ఞానమును ఇయ్యదగిన ఉపకరణములు మూసుకుని పోయి ఉన్నాయి కనుక విశేష జ్ఞానం లేదు తప్ప ఆ ద్రష్టులో చైతన్యం లేదు అనే మాట తప్పు ఇంద్రుడు ఏమంటాడంటే ద్రష్టే లేదంటాడు ద్రష్టే లేడు అంటే అరే ద్రష్ట లేకపోవడం తప్పురా ద్రష్ట ఉన్నాడు కానీ దృశ్యమే లేకుండా పోయింది ద్రష్ట కూడా లేడేమో అనే ఒక ఆశంకలు అది చాలా బాగా చెప్పాడు ఇప్పుడు డబ్బా తీసుకుని లోపల తారు బ్లాక్ పెయింట్ వేసేసి ఓ బల్బ్ పెట్టి మీరు ఆన్ చేసిన దానికే ఆఫ్ చేసిన దానికి తేడా తెలియదు రెండు ఒకలాగే ఉంటాయి కాబట్టి అదిగో అది ఆర్పేసి అని మీరు అనుకోకూడదు ఆన్ చేసి అలాగే ఉంటుంది అది కాబట్టి స్వప్నావస్థనే సరీ సుశుప్తిని చూసి బౌద్ధులు ఏమన్నారంటే శూన్యమే సత్యమో అన్నారు ఏమీ లేదు అక్కడ ఏమీ లేదుగా అంటే కాదురా చైతన్యం ఉంది వెలుగుందంటే వెలుగుందే ఇది వెలుగు అంటే అదే వెలుగుందనే సంగతి వెలగాల్సింది ఉన్నప్పుడే తెలుస్తుంది వెలగాల్సింది లేదు అంటే శూన్యవాదులు వెలుగు కూడా లేదు అంటారు శంకరులు అంటున్నారు వెలుగుందిరా వెలగదగ్గది లేదంటే మంచిది కాబట్టి విజ్ఞాత విజ్ఞాతన్న ద్రష్టన్నా ఒకటే లేదు కాదు విజ్ఞాతన్న ద్రష్టన్నా ఒకటే విజ్ఞాత నిషేధింపబడుట లేదు విశేష జ్ఞానం మాత్రమే సుశుక్తి ఎందు లేదు ఎత్తు త్ర వినాశమేవీ ఇది తదీ విశేష విజ్ఞాన వినాశాభిప్రాయమేవా విజ్ఞాతృ వినాశాభిప్రాయం అక్కడ ఒక మాట ఉంది వినాశమపీతో భవతి అని ఇంద్రుడు అన్నాడు మాట ఇంద్రుడు అన్నాడు ఇంద్రుడు స్టూడెంట్ వాడు అన్నాడు ఏమని ఏమన్నా ఈ ద్రష్ట మీరు ఉన్నాడు స్వప్నావస్థలో ఉన్నాడని చెప్పుకొచ్చారే ఈ ద్రష్ట వినాశాన్ని పొందేశాడు అన్నాడు శూన్యవాదం ఈ శూన్యవాదం ఉపనిషత్తుల్లో ఉన్నదే ఇక్కడ ఇంద్రుడే ఆ శూన్యవాదాన్ని పెట్టిన ఇంద్రుడు పెట్టిన శూన్యవాదాన్నే బౌద్ధుల తర్వాత శూన్యవాదం కింద పెట్టుకున్నాడు మొట్టమొదటి ఇంద్రుడు పెట్టాడు కానీ ఆ ఉపనిషత్తులో ఉంది వినాశం పొందేసింది ఏవా కూడా పైగా వినాశమే పొందేసింది అని అంటే ప్రజాపతి గారు అంటారు ముందు చెప్పింది కరెక్టేదా అమ్మా తప్పేం కాదు కానీ ఏది వినాశం పొందింది అనేది కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి విశేష విజ్ఞానమంతయు వినాశము పొందిన వినాశం పొందిటంటే లేకుండా పోవుట కనపడకుండా పోవుట విశేష విజ్ఞానం విశేష విజ్ఞానం అంటే ఏమిటో తెలుసిన చూసేవాడను చూడబడేది చూసేవాడును సంసారిని దుఃఖిని సుఖిని కర్తను భోక్తను చూడబడేది పంచభూతాలు ఇది విశేష విజ్ఞానం ఇంకే కదండి విశేష విజ్ఞానం మనస్సు లేదు మనస్సు లేకపోతే విశేష విజ్ఞానం లేదు ఈ విశేష విజ్ఞానం అంతా మనస్సు చేత కల్పితం ఈ విశేష విజ్ఞానమంతా కూడా వినాశము పొందినది ఇట్లూ అంతేగాని అంతేదాని అర్థం వినాశమపీతో భవతి అంటే విశేష విజ్ఞానమంతా వినాశము పొందింది అభిప్రాయం అంతేగాని ద్రష్ట చైతన్యము కూడా వినాశించింది నేను అభిప్రాయం కాదు కాబట్టి సుసుప్తిని చూసి ఆ వెలుగు లేదు అని మీరు చెప్పలేరు అందాక గారు చెప్పిన దృష్టాంతం చాలా బాగుంది మీకు అది చూసి ఇది వెలుగుతోందా లేదా చెప్పు అంటే ఇది వెలగటం లేదు వెలుగుతోంది లోపల మీరు వెలగటం లేదని కంగారు వెలుగుతోంది అదే అభిప్రాయం వినాశం చెందింది ట్రూ కానీ విశేష విజ్ఞానం మాత్రమే వినాశం చెందింది ఎందుక తెలుసిన నహి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో విద్య అవినాశత్వాత్ ఇతిశ్రుత్యంతరాత్ ఎందుకంటే ఈ టాపిక్ ని సందర్భంలో మాత్రమే కాకుండా అంటే ప్రజాపతి ఇంధ్ర సంవాదంలో మాత్రమే కాకుండా ఇదే బృహదారణ్య ఉపనిషత్తులో ఆ సారీ ఇది చాంద్రోజ్యం కదా బృహదారణ్య దీని మీద కొంత విచారం చేశారు విచార జ్యోతిర్బ్రాహ్మణంలో విచారం చేసి అక్కడ ఏమని తేల్చారంటే చూడు మనస్సు ఉంటే జ్ఞాత జ్ఞేయము విభాగము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్స్ అన్ని ప్రకాశిస్తాయి మనస్సు లేకపోవడం చేత ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్స్ అన్నీ కూడా మా లేకుండా పోయాయి లోపించిపోయాయి లోపించాయి లుప్తమైనవి లోపించాయి అక్కడ లోపించింది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఎందువల్ల అంటే మనస్సు లోపించింది కాబట్టి అవి లోపించే అంతేగాని మనస్సు ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ని కనపడి ఇట్లా చేసే ఆ వెలుగు ఉన్నదే అది ఎప్పటికీ లోపించదు అది అవినాశి అది లోపించదు ఇది కరెక్ట్గా పరిస్థితి ఎలాగో తెలుసునండి రాత్రిపూట సూర్యుడు లేడని మనం అనుకున్నట్టే రాత్రిపూట సూర్యుడు ప్రకాశించడు ఎందుకని ఆయన సాయంకాలం అయ్యేప్పటికీ ప్రకాశించడం మానేస్తాడు లేకుండా అయిపోతాడు అస్తమిస్తాడు అంటే ఇప్పుడు ఎవడైనా పోయినప్పుడు ఎవడైనా వయసు వచ్చిపోతే పలాన వారు అస్తమించారు అంట ఆ సూర్యుని ఎడల అసలు ఆ పదప్రయోగం చేయొచ్చా నేను అసలు అక్కడే అబ్జెక్షన్ నాకు అస్తమించాడంటే ఇంక పోయాడనే అర్థం సో సూర్యుని ఎడల అస్తమించుతానే పదప్రయోగం చేయొచ్చా మీరు కానీ చేస్తారు ఎందుకు చేస్తారంటే భూలోకంలో నిలబడి చూసినప్పుడు సూర్యుడు అలా కనపడుతున్నాడు అనే కనపడేదాన్ని మనస్సులో పెట్టుకుని చేశారు పదప్రయోగం చేసుకోండి ఏం పర్వాలేదు జనరల్గా పదప్రయోగం గురించి పెద్ద దెబ్బలా టైం కాదు యూ కన్ ది వర్డ్ ఆ సూర్యుడు సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు ఆయన ప్రకాశించడం మానేడు కానీ మరి ఆయన ప్రకాశించే ఆ ప్రకాశం కనపడదేమంటే ప్రకాశం కనపడదు ఆ ప్రకాశంలో ప్రకాశ్యములు కనపడతాయి ప్రకాశ్యములు కనపడుతూ ఉంటే ప్రకాశం ఉందని తెలుస్తుంది ప్రకాశ్యములేకుంటే ప్రకాశం ఉందా లేదా తెలియదు కాబట్టి ప్రకాశం ఉందేమో మనకు తెలియట్లేదు అని చెప్పుకోవడం ఎలాగో లేదేమో అని మీరు అలా దాన్ని ఓపెన్ పెట్టాలి తప్ప లేదు అని సెటింగ్ చేయడానికి మీరు వాస్తవానికి ఉంది ఆత్మ అనే సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు మనస్సే అస్తమిస్తుంది మనస్సు అనే చంద్రుడు ఉదయించి అస్తమిస్తాడు ఆత్మ అనే సూర్యుడు ఉదయించడు అస్తమించడు జీవభావం జీవభావానికి మూలంలో ఉండే ఆ ద్రష్ృ చైతన్యానికి అస్తమయము వినాశము లేదు విశేష జ్ఞానమే జీవుడని మీరు ఏదైతే ఉంటారో అది విశేష జ్ఞానమే నేను సుఖిని దుఃఖిని సంసారిని అది జీవుడు ఆ విశేష జ్ఞానమే లేదు అంచేతనే మీకు జీవత్వం సుశుప్తి ఎందుదు అంచేతే మోక్షం కావాలని అవ్వడం అనుకోడు సుశుప్తి నుంచి మోక్షం మనకు అక్కర్లేదు సుశుద్ధిలో మనం ఈశ్వరుని పొందియే ఉన్నాము మనకి మోక్షం కావాల్సింది జాగ్రత్త అవస్థలోనే జాగ్రత్త అవస్థ నుంచి మోక్షం వస్తే చాలు స్వప్నావస్థ కూడా పెద్ద సమస్య కాదు వ్యాగ్రత అవస్థ నుంచి విముక్తి ఈ బంధం స్వప్న బంధం కూడా పోతుంది ఎందుకంటే స్వప్నం జాగ్రత్త మీదే నిర్మాణం అవుతుంది కనుక ఇంతకీ మీ స్వరూపం మూడవస్థలకి అతీతమైందని తెలుసుకుంట మంచిది అక్కడికి మూడు పర్యాయాలు అయిపోయాయి ఇంకా నాలుగో పర్యాయంలోకి వచ్చాం తథా చతుర్థే అంటే నాలుగో పర్యాయము అంటే ఈ పర్యాయాలు ఏమిటో తెలుస్తూ ఉందండి అంటే ఇంద్రుడు వెళ్ళి వస్తాడు వెళ్ళి వస్తాడు వెళ్ళి వస్తాడు వెళ్ళి వస్తాడు నాలుగు మూడు సార్లు వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు వచ్చి మళ్ళీ చర్చ అప్పుడు ఆయన మళ్ళీ ఓ డౌట్ పెట్టాడు ఇది మరి ఆత్మ ఏదో డౌట్ పెట్టాడు ఈ ఆత్మ బ్రహ్మల్లా అవుతుందని ఏదో డౌట్ పెట్టాడు పెడితే ఆయన ఏమవుతున్నారంటే ఏతంతేవతే భూయ అనువ్యాఖ్యామి నో ఏవా అన్యత్ర ఏ తస్మాత్ నీకు మళ్ళీ ఆ ఆత్మను గురించి చెప్తాను మళ్ళీ అదే ఆత్మ ఇంతకు ముందు నీకు ఏ పరమాత్మను గురించి చెప్పానో దాన్నే మళ్ళీ మీకు చెప్తాను ఇలా నాలుగు సార్లు వచ్చి వెళ్తున్నారు కాబట్టి టాపిక్ మారిపోయిందని నువ్వు అనుకోవద్దు నో ఏవా అన్యత్ర అస్మా మొదటిసారి ఏది చెప్పానో నేను నాలుగోసారి కూడా అదే చెప్తాను అని మొదలుపెట్టాడు ఆయన మొదలుపెట్టి ఇలా మొదలుపెట్టాడు మఘవన్ మత్యం వా ఇదం శరీరం అది చాలా గొప్ప మాట సంస్కృతంలో ఉన్నాడు అదే కబీర్దాస్ హిందీలో ఉన్నాడు ఏ తను ముండనా ముందనా అంటే మండే అన్న అర్థం అంటే చాలా భౌతికమైనది ఆఖిర్ మిట్టిమే నిలిజానా ఆఖరికి మట్టిలో కలిసిపోతుంది ఈ తను అది గమనించాలండి ఎవరితో దెబ్బలాట వచ్చిందనుకోండి ఏ తను ముందన ఆచరి మెట్టినే ఉంది అన ఇది ఇప్పుడు దెబ్బలాడడం లేదు కానీ నువ్వు చెప్పినట్టే కానీ అది నువ్వే పట్టుకో అది వాటికి నువ్వే ఎందుకంటే ఏ తను ముందనా దీంట్లో దెబ్బలాడాల్సిందే ఉంది ఇప్పుడు నాకెవడో లక్ష రూపాయలు ఇవ్వాలనుకోండి వాళ్ళు నేనేమనో అన్నాను అనుకో పోరా పట్టుకో ఇవ్వకు ఏమిటో అలా ఇవ్వకనేస్తున్నాడు వాడేదాన్ని వాడతాడు అవును ఏ తను ముండనా ఇప్పుడు నువ్వు లక్ష ఇచ్చావు నేను దాన్ని ఏం చేస్తాను కవర్లో పెట్టి బీరోలో పెడతాను బీరోలో కాబట్టి బ్యాంకులో వేస్తాను ఏ తను ముండనా ఆ లక్షను మీడు అరిగించుకోలేడు ఇప్పుడు వాడు ఎవడో పది కోట్లు పోగేశాడు మీకు ఎలా డైజెస్ట్ చేశాడు వాడు ఎప్పుడు తింటాడు ఎప్పుడు అరిగించుకుంటాడు ఈ లోపల ఏ తను ముందనా మిట్టిమే మించాను అని కబీర్దాస్ అంటాడు సరిగ్గా ప్రజాపతి అలాగే మఘవన్న సంబోధించాడు మఘవన్న మఘవన్న అంటే అర్థం కానీ తెలుస్తున్నాండి మఘ అంటే యజ్ఞం అనేక యజ్ఞాలు చేసి వంద యజ్ఞాలు చేసి స్వర్గలోకాధిపత్యాన్ని సాధించేవరా నువ్వు ఇప్పుడు అది ఇంద్రశరీరం ఇంద్రుని యొక్క శరీరం వంద యజ్ఞాలు చేసి సంపాదించాడు ఆ శరీరాన్ని చూపించి మత్యమిదం శరీరం నీ శరీరము మత్ నశించేది అని ఆయన అడ్రస్ అని మొదలుపెట్టాడు ఇత్యాది ప్రపంచేనా అని మొదలుపెట్టి ప్రపంచం అంటే విస్తారంగా చెప్పాడు ప్రపంచం అంటే వివరించుట చాలా వివరంగా చెప్పాడు ఆ విషయాన్ని చెప్పి శరీరాద్యుపాధి సంబంధ ప్రత్యాఖ్యానేనా సంప్రసాద శబ్దోదితం జీవం అది ఈ శరీరము నశిస్తుంది ఓ ఇంద్ర అన్నాడు అని ఈ శరీరము నశించ నశించినా నశించకుండా ఉండేది ఒకటి ఉంది నీకు తెలుసా అని అడిగాడు అయితే అదే తెలియకపోవడం నాకు తెలుసు అదే కదా జీవుడు ఆ జీవుడే కదా వంద యజ్ఞాలు చేసి ఇప్పుడు స్వర్గలోకాధిపత్యాన్ని అనుభవిస్తున్నవాడు వీడు అని మళ్ళీ అక్కడికి వచ్చాడు మళ్ళీ జీవుడి దగ్గరికి వచ్చాం శరీరం నశించదని తేల్చి మళ్ళీ జీవుడి దగ్గరికే వచ్చాం కంట్లో ఉన్నాడన్నప్పుడు ఎవడు జీవుడు స్వప్నాలు చూస్తున్నాడన్నప్పుడు ఎవడు జీవుడు నిద్రపోతున్నప్పుడు వాడెవడు జీవుడు మళ్ళీ చతుర్థ పర్యాయంలో కూడా జీవుడే సో యు బిగిన్ విత్ జీవా అండ్ దెన్ డూ శోధన ఎవరీ టైం శోధన చేసి జీవుడు వాస్తవంలో దేవుడు అని చెప్ప అది పద్ధతి కాబట్టి జీవుడు పదం వచ్చింది కాబట్టి అదిగో జీవుడు అదుగో దేవుడు కంటే వేరే నువ్వు నువ్వు కంగారు పడకూడదు మాట ఉంది కాబట్టి ఇంకా భేదమే అది అజ్ఞానం జీవుడనే మాటే ఉంటుంది అలాగే ఉపక్రమిస్తారు జీవుడితోటే ఉపక్రమిస్తారు ఉపక్రమించి శోధన చేసి చేసి చేసి ఆ జీవుని యొక్క యథార్థ స్వరూపము ఆవిష్కరిస్తే వాడే బ్రహ్మ ఆవిర్భూత స్వరూపస్తు సో అలాగ మళ్ళీ జీవుణ్ణి ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టి ఈ జీవుడికి ఈ శరీరము మొదలైన ఉపాధితో సంబంధము గలదు అని మనకు అనుభవానికి వస్తోంది ఈ సంబంధము యథార్థమా అని ప్రశ్న వేసుకున్నాను వేసుకుని ప్రత్యాఖ్యాన దాన్ని తిరస్కరించాలి ఇది తెలుసుకోవడానికి చాలా కష్టం అని అనిపిస్తుంది కానీ చాలా తీవ్రమైన వైరాగ్యము మంచి బలమైన వివేకము ఉంటే తెలుస్తుంది కూడా తెలియడం అసంభవమేమీ కాదు అదేమిటంటే ఈ దేహము ఒక తరంగం ఇది ఒక తరంగం వేవ్ అలా ఒకసారి పైకి వెళ్తూ అలా పడుతూ ఉంటుంది అప్పుడు లేస్తూ ఉంటుంది పడుతూ ఒకసారి యాక్టివ్గా ఉంటుంది మళ్ళీ పడిపోతుంది చాలాసేపు కష్టపడి పనిచేశారనుకోండి యాక్టివ్గాను నిద్ర వస్తుంది అంటే పడిపోతుంది దేహం మళ్ళీ లేస్తుంది మళ్ళీ పడుతుంది ఇట్స్ ఎ వేవ్ అలాగే సుఖం దుఃఖం సుఖం దుఃఖం ఇట్స్ ఎ వేవ్ దేహం అనేది ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ ఏ వేవ్ అది ఒక ఎంటిటీగా ఎందుకు భాషిస్తోందంటే నేను ఎంటిటీ ఐ ఆమ్ ది బీయింగ్ ఎప్పుడైతే నేను వెళ్ళి దేహంతో తాదాత్మ్యాన్ని చెందానో నా బియ్యంగ్ అంతా దానికి వచ్చింది దాంతో అది ఉన్నట్టు భాషిస్తుంది వాస్తవానికి దేహం అనేది ఇట్స్ ఏ వేవ్ ఉంది ఇట్ ఇస్ ఇట్ ఈజ్ నాట్ ఏ రియల్ థింగ్ వేవ్ అంటే అలా కదిలిపోతూ ఉంటుంది అక్కడ స్థిరంగా ఉన్నది లేదు అలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ దుమ్ము అలా పైకి లేచి ఇలా ఉంటుంది లేచిన అది అప్పుడు ఏమనిపిస్తుందో ఒక సిలిండర్లో ఏమనిపిస్తుంది అక్కడ సిలిండర్ ఏమైనా కూర్చుందా మొహం అలా తిరుగుతున్నప్పుడు సిలిండర్లా సిలిండర్ షేప్ వస్తుంది అక్కడ సిలిండర్ అంటూ స్థిరంగా నిలబడ్డది ఏదీ లేదు అలా తిరుగుడే ఉంది ఆ తిరుగుడు తిరుగుడు తిరుగుడు తిరుగుడే ఉంది కొంతసేపటికి ఆ తిరుగుడు ఆగిపోయింది ఆగిపోతే ఏమైంది ఆ సిలిండర్ సిలిండర్ లేదు ఏమీ లేదు అదుమ్మంతా నేల మీద సెటిల్ అప్పుడు వాట్ హ్యాపన్ టు ఎవరి సిలిండర్ ఎవరిని సిలిండర్ అలాగే దేర్ ఇస్ నెవర్ నీ బాడీ అలాగే అది తిరుగుతూ ఉంటుంది ఆ వేవ్ లాగా ఆ వేవ్ వేవ్ మోషన్ లాగా మూవింగ్ మూవింగ్ మూవింగ్ మూవింగ్ కొంతసేపటింగ్ మూవింగ్ ఆగిపోతుంది అప్పుడు ఈ మూవ్ అయిన ఈ బూడిదంతా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడుతుంది చేస్తారంటే దీన్ని కాల్ చేసి ఆ ఎక్కడో చల్లుతారు కూడాను ఇప్పుడు నేను చెప్పిన థీరీకి సపోర్ట్గా అన్నట్టుగా అంతా గరుడ పురాణంలో పెట్టారు ఇదంతా మీరు గరుడు పురాణంలో ప్రవేశిస్తే కానీ వీటన్నిటికీ వ్యవస్థ ఏర్పాటు చేయడం కష్టం ఏది కాల్ చేయడం ఈ నదిలో కలపడం ఆ నదిలో కలపడం అప్పుడు వాడిపైకి వెళ్తాన కిందకు వస్తానన్నా ఇదంతా గరుడు పురాణం పుణ్యం ఏదన్నా ఉపనిషత్తులో వేదాలు ఎక్కడా ఇవే కలపడం వేదంలో జీవతత్వాన్ని తీసుకుంటా ఉపనిషత్తులో కర్మకాండంలో ఆ జీవతత్వం ఏదో ఎక్కడికి వెళ్తుందో ఏదో ఉంటుంది వేదనలో ఉపనిషత్తులో ఆ దేవతత్వాన్ని తీసుకుని దాన్ని శోధన చేసుకుంటూ పోతారు అంతేగాని అది ఈ మూడికి తీసుకెళ్ళి ఇక్కడ కలిపితే అక్కడికి వెళ్ళాడు అక్కడ పెడితే ఇక్కడికి వచ్చాడు ఇలా ఉండదు ఇది చాలా సంసారం కూడా ఇది తత్వ శోధనలో అవన్నీ ఉండవు వీడు కలిపితే ఎక్కడికో ఎలా పోతాడు అండి వాడి పుణ్యపాపాలను బట్టి వాడు పోతాడు కానీ వీడు చేసి కానీ వీడిని నమ్ముకుని వాడు వీడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు ఇప్పుడు సోమయాగం చేశాడు ఆయన కొడుకేమో ఎలక్ట్రానిక్ ఇంజనీరు కంప్యూటర్ ఇంజనీరు వీడు చచ్చిపోయినప్పుడు వాడేమో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాడు వీడి దేహాన్ని తగలబెట్టారు ఇప్పుడు ఈ సోమయాగం చేసిన స్వర్గానికి వెళ్తాడా వెళ్ళడా కాబట్టి ఇదంతా కూడా ఈ సమాచారం వేరు నేను చూశాను అదంతా దాంట్లో ఎక్కడ మీకు వేదం వేదం యొక్క శోభ కనపడదు ఎంతసేపు పురాణ శోభే కనపడుతుంది అస్తూ ఇదంతా ఎందుకు చెప్పారంటే ఆ దేహ సంబంధాన్ని బట్టి దేహ సంబంధాన్ని తిరస్కరించారు అసలు దేహంతో సంబంధం లేదు అని తిరస్కరించారు తిరస్కరిస్తే అప్పుడు జీవుడు బయటకు వచ్చాడు ఇంకా జీవుడేగా ఇంత దేహంతో సంబంధాన్ని మాత్రమే తిరస్కరించారు అప్పుడు జీవుడు బయటకు వచ్చాడు నిగ్గుదేలేడు ఆ నిగ్గుదేలిన జీవుడికి దేహ సంబంధం లేకుండా నిగ్గుదేలిన జీవుడికి ప్రజాపతి గారు పేరు పెట్టారు సంప్రసాద అని పేరు పెట్టారు పేరు పెట్టి ఆ సంప్రసాదు ఇంకా బాగా రాపిడి చేసి బ్రహ్మ అని చెప్పారు మళ్ళీ క్లాస్ లో పూర్తి చేద్దాం ఓం పూర్ణమ పూర్ణమని గమనిస్తారు